ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు మైత్రేయతోటి సన్యాసం తీసుకుంటాను అని అండము ఆ తర్వాత ఏదో కథ మనం చూస్తాము ఆమెకు ఇతను ఉపదేశం చేయటం అను చూస్తాం కానీ ఆయన నిజంగా సన్యాసం తీసుకున్నాడా లేదా అనే మాట మీకు ఈ బ్రాహ్మణంలో రాదు ప్రథమ మైత్రేయ బ్రాహ్మణంలో రాదు ఒక నన్ను అడిగారు ఏమైనా అడిగారంటే ఏమంటే యాజ్ఞవక్యుడు సన్యాసం తీసుకున్నాడంటారా లేదంటారా అని అడిగారు ఆయన ఒక సన్యాసియే కానీ బాగా చదువుకోలేదు ఇంకే పైపైన చదువుకున్నారు దాంతో ఆయనకు అటువంటి సందేహం వచ్చింది అప్పుడు నేను అన్నాను ఏమన్నా బృహదార్కోపనిషత్తు చూశారా వెంటనే నేను చూశాను నాకు ఎక్కడా దానికి దాఖలా కనపడలేదు అంటే నేను అన్నా బృహదార్కోపనిషత్తులో రెండు మైత్రేయి బ్రాహ్మణాలు ఉన్నాయి రెండూ మీరు చూశారా అంటే రెండూ ఉన్నాయా అవును చూడలేదు రెండోది ఉన్నదో తెలియకపోతే ఏం చూస్తారు ఆ రెండో దాంట్లో యాజ్ఞాడు ప్రభావం రాజా అని చెప్పారు సన్యసించినాడు ఇప్పుడు సన్యాసం తీసుకుంటానని అడుగుతో అన్నాడు ఆవిడ ఎస్ అంది వీడు సన్యాసం తీసుకున్నాడు అది ఇక్కడ చెప్పరు ఈ ప్రకరణలో చెప్పరు అక్కడ చెప్పారు కాబట్టి షష్ట సమాప్తం ఆరో అధ్యాయం పూర్తయినప్పుడు అంటే నాలుగో అధ్యాయం పూర్తయినప్పుడు అక్కడ కథలో ఏమని లింగము ఉన్నది లింగము హేతువు ఏమిటి హేతు అంటే లింగము మీరు గుర్తుపెట్టుకోండి పర్వతో వన్మాన్ ధూమాత్ పర్వతం చేసి చూస్తున్నారు దూరంగా ఉంది పోగొస్తోంది అంటే అక్కడ నిప్పు కాలదు అది అగ్నిపర్వతము అది దాన్ని లింగము అంటారు మా మిత్రులు ఒకతను స్వామీజీ మీకు ఏదైనా చూడాలని ఏదైనా ఉందా అన్నారు చూడాలి అగ్నిపర్వతం అనే ఎప్పుడు చిన్నప్పటి నుంచి చదువుతుంది అండి పర్వతం ఉండేవాళ్ళు ఎప్పుడో పదో ఏటో పదిహేనో ఏటో తర్క పరిగ్రహంలో పుస్తకం ఒకటి చదివాము పదో ఏట కాదు పదిహేను ఏటో దాంట్లో మొట్టమొదటి అనుమాన ప్రకరణంలో అనుమానము అని చెప్తే పర్వతో మన్హిమాన్ భూమాన్ అది వాక్యం పర్వతము నిప్పుగలది అంటే అగ్ని పర్వతము పోగా ఉండుతావాలన్నారు మేము చిన్నప్పుడు కొబ్బరి తోటలు వరి తోటలు చూసాం తప్ప కాలవలు ఇవి పర్వతం అన్నది ఎరగం నేలంతా టేబుల్ టాప్లో ఉండడం ఏమో కానీ పర్వతం అనేది ఎప్పుడూ తెలియదు రాజమండ్రి వస్తే కూడా పర్వతం ఏముందో నాకు అక్కడా కనపడలేదు సారంగధర మెట్ట ఉన్నది మెట్ట అంటే పర్వతం ఏమి కాదు కదా ఏదో ఒక చేస్తుగా ఉండి ఉంటుంది అది ఇల్లు కట్టేస్తే ఇంకక్కడ పర్వతం కూడా ఏం కనపడుతుంది విజయవాడ వెళ్తే పర్వతం కనపడుతుందంటే అప్పుడు విజయవాడలో పర్వతం చూసాం పర్వతమే చూడని వాడికి పర్వతో బంధిమాంధుమాత్ అంటే ఉంటే ఆ వాక్యాలు వల్లించుకోవడమే తప్ప చూసిందేమీ లేదు సో అలాగే చిన్నప్పటి నుంచి వల్లిస్తున్నామయ్యా ఈ అగ్ని పర్వతము పొగవచ్చును ఎప్పుడు చూడలేదు అగ్ని పర్వతం జ్వాలాముఖి అంటారు అది ఏమైనా చూడడానికి అవకాశం ఉంటుందా అని నేను అడిగాను క్యాలిఫోర్నియాలో ఓ మిత్రుడిని లారెన్స్ అని ఓ మిత్రుడు ఉండడు అంటే అవకాశం ఉంటుందండి స్వామిజీ మీరు కొంచెం నాలుగు రోజులు టైం తీసి పెట్టండి హవాయి ఉంది ఇక్కడ సమీపంలోనే ఉంది అక్కడికి వేస్తే కలవడం కాపుకోసనుకుందాను కాకోసనుక్కుని సరే టికట్టుకునే హవాయి వెళ్ళాం వెళ్ళి అక్కడికి వెళితే వాడు దూరంగా చూపించి అదిగో అగ్ని పర్వతం అంటాడు దేశానికి ఏది అగ్నిపర్వతం ఏది ఇది అంటే అదిగో పొగ వస్తుంది కదా ఆ పొగని బట్టి అగ్ని ఉన్నదని నువ్వు ఊహించుకోవాలి అని చెప్పాడు దీని కోసం ఆ పొద చేయ దీనికట్ట ఇంత ప్రయాణం చేయడం పొగలి బట్టి అగ్ని ఉన్నదని ఊహించుకునే మహాభాగ్యానికి కాలిఫోర్నియా అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నాలుగు గంటలు జట్లాగంతా కష్టపడి ప్రయాణం చేసి వెళ్ళి ఐలండ్లో దిగి ఓ హోటల్లో రూమ్ లో మకా ఉండి మొన్నడేమో బస్సులో ఏదో ఎక్కి అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి ఓ టికెట్ కొన్ని పది డాలర్లు పెట్టి చూస్తే ఇలా ఒక చిన్న ఇలా ఎత్తుగా గోడ కింద ఉంటుంది అక్కడ చేపట్టుకుని కింద పడిపోకుండా ఉన్న కోసం చేస్తే ఒక మైల్ దూరంలో అది మైలు దూరంగా అప్పుడు అనుకున్న పర్వతో వర్ణిమాన్ ధూమాత్ మనకి ఎక్కడికి వచ్చినా అది తప్పలేదు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఏమిటి ధూమము లింగము లింగము అంటే గుర్తు దేనికి గుర్తు నిప్పుకి గుర్తు పర్వతో వన్ ధూమాత్ పల్లెటూళ్ళలో పొద్దున్నే స్నానం చేసేస్తాడు ఈ వైదికులు మనం చేసి సంధ్యావందనం అయిపోయింది ఇప్పుడు కాఫీ తాగాలి కాఫీ కానీ టీ కానీ ఎక్కడ ఎక్కడ తాగుతాడు కాఫీ చూర్లు చూర్లు అంటే ఈ పెంకుటీళ్ళు ఉంటాయి వరుసగా ఆ బ్రాహ్మణ అగ్రహారంలో పెంకుటీళ్ళు ఉంటాయి ఆ పెంకులోంచి పొగొస్తూ ఉంటాయి ఏ ఏ ఇంట్లో నుంచి పొగ వస్తుంది చూరు అంటే ఆ పెంకులు పైనుంచి పొగొస్తుంది చూస్తారే వాళ్ళ ఇంట్లో కనపడుతుందిరా పొగను అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్తే అడిగింది కూర్చున్న ఏమన్నా అంతా బాగున్నారా కొనసాగా ఉన్నారా మీరు పొయ్యి వెలిగించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఒక కప్పు కాఫీ పెంచండి అని అడిగితే పాపం వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు సో పర్వతో బంధిమాన్ ధూమాత్ ధూమాన్ని గుర్తు అంటారు లింగము అని సంస్కృతంలో అంటారు చిహ్నము గుర్తు అలాగే పారివ్రాజ్యము బ్రహ్మ విద్యకు అంగము బ్రహ్మవిద్య వల్ల మోక్షము పారిరాజ్యము బ్రహ్మవిద్యకు అంగము అని మీరు ఎలా చెప్పగలను అంటే పర్వతో వన్మాని అని ఎలా చెప్తారు ధూమ ధూమల లింగం కనుక అలాగే ఇక్కడ కర్మీ సన్ యాజ్ఞవల్క్య పవరాజ ఇది లింగా యాజ్ఞవల్క్యుడు కర్మ చేస్తూ గృహస్థుడిగా ఉండి కర్మలను చేస్తూనే ఉన్నాడు కర్మయే మోక్షహేతువైతే ఇంకా గృహాన్ని విధులు పెడితే గృహంలో ఉండి మోక్షాన్ని పొందాలి కాబట్టి కర్మ మోక్షహేతువు కాదు ఆయనేమో ప్రభవ రాజ కర్మీ సంప్రబా రాజ కర్మీయే ఉండి సన్యాసం తీసుకున్నాడు అంటే కర్మ మోక్షహేతువు కాదు అని తెలిసిపోయింది లింగం అది లింగం ఇంకో లింగం ఉన్నది కర్మ సహిత జ్ఞానము మోక్షహేతువు కాదు ఎందుకని అది చెప్తారు ఇదే లింగం కర్మసహిత జ్ఞానం మోక్షహేతువు అయితే కర్మను విధులు పెట్టేస్తే వస్తుంది ఆ కర్మను చేస్తూనే అంటే గృహస్థుగా ఉంటూనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కానీ మరి ఆయన అలా చేయలేదు కర్మీ సన్ రాజ కర్మీయే ఉండి కూడా కర్మను విధులుపెట్టి పారిమురాజ్యాన్ని స్వీకరించాడు కనుక అది లింగం అలా చేసాడనే శృతి చెప్తోంది కనుక ఆ గుర్తును బట్టి ఆ లింగాన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారణ అంటే పారిమురాజ్యము బ్రహ్మ అంగము అని ఒక నిర్ధారణ బ్రహ్మవిద్యకు కర్మ సహకారము అక్కరలేదు మోక్షమునిచ్చుటకు అని రెండవది ఈ విధంగా నిర్ధారణ చేసుకోవాలి మైత్రేయ కర్మ సాధనరహితయ సాధన అమృత బ్రహ్మవిద్యోపదేశా రితనిందావచనా ఇంకా పుణ్యమే విభక్తులు నడుస్తున్నాయి అంటే అదే టాపిక్ టాపిక్ని అదే ప్రతిపాదనని మరింత బలం చేస్తున్నారు ప్రతిపాదన ఎవరో తెలుస్తున్నాండి కర్మ తనంత తానుగా కానీ కర్మ సహితమైన జ్ఞానము కానీ మోక్షహేతుము కాదు కేవల జ్ఞానమే మోక్షహేతుము ఆ కేవల జ్ఞానానికి పాదుపు రాజ్యము అంగము అది ప్రతిపాదన అని మీరు ఎలా చెప్తారు అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మైత్రేయీకి బ్రహ్మ విద్యను ఉపదేశించబోతున్నాడు మైత్రి ఇప్పుడు కర్మ అవసరమైతే మైత్రేయికి కర్మాధికారం లేదు వేదంలో కర్మాధికారం ఎవరికంటే పెళ్లి చేసుకున్న మగవాడికి ఉన్నది కానీ కర్మాధికారము పెళ్లి చేసుకున్న స్త్రీకి లేదు కర్మాధికారం వేదంలో పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఆవిడ యజ్ఞం చేయదలుచుకుంటే అయ్యా మీ అందరూ రండి నేను యజ్ఞం చేస్తారని ఆవిడ అనకూడదు ఆవిడ భర్తని ప్రోత్సహించి ఏమయ్యా నువ్వు యజ్ఞం చెయ్యి నువ్వు యజ్ఞం చేస్తే నీ పక్కన సోమిదేవెమ్మని నేను కూర్చుంటే నాకు పుణ్యం వస్తుందని ఆవిడ ప్రోత్సహించాలి కానీ ఆయన నాకు యజ్ఞం నా వల్లగా అది నేను నువ్వు మానిస్తే మనిసో నేనే చేసేస్తానని ఆవిడ చేయకూడదు కాబట్టి మైత్రేయుకి కర్మ లేదు కర్మ సహితమైన జ్ఞానము మోక్షహేతువైతే మైత్రేయికి జ్ఞానం మాత్రం ఉపకారం ఏం చేస్తుంది కర్మ లేదుగా కర్మ లేని జ్ఞానం మాత్రం ఎందుకండి కాబట్టి కానీ మరి బోధించాడు బ్రహ్మవిద్యని మైత్రేయుకి బోధించాడు అంటే బ్రహ్మవిద్య కర్మ నిరపేక్షంగా అంటే కర్మ యొక్క అపేక్ష లేనిదిగా ఉండి మోక్షాన్ని ఇస్తుంది అని మీకు అక్కడే తెలిసిపోయింది అదొక లింగము సో కర్మ సాధనములు లేని మైత్రేయికి బోధించాడు కనుక బ్రహ్మవిద్యని సాధనంగా బోధించాడు మోక్ష హేతువుగా బోధించాడు కర్మతో కలిపి మోక్షం అంటే కర్మ నుంచి వస్తుంది ఎవరికి కర్మ లేదుగా కాబట్టి ఒకవేళ కర్మతో సహి సహితమైన బ్రహ్మ అంటే అప్పుడు ఏం చేయాలి నీకు బ్రహ్మవిద్య నేను బోధించి ఉపయోగమై ఉంది కర్మ కూడా ఉండాలి కదా కర్మ నీకు లేదు కాబట్టి ఊరుకో అంటాడు ఇప్పుడు ఒక బేగము బేగము అంటే తాళం ఒక తాళం తీయడానికి రెండు తాళం చేతులు కావాలనుకోండి ఒక తాళం చెవి ఇచ్చి తీసుకుని లోపలికి వెళ్ళి ఉంటే ఉపయోగమే ఉంది రెండు తాళం చేతులు కావాల్సి వచ్చినప్పుడు రెండు తాళం చెవులు ఇవ్వాలి ఇచ్చే చూడు ఇవి రెండు ముందు దాంతో తిప్పి ఆ తర్వాత దీంతో తిప్పు అని చెప్పాలి కానీ అలా కాదుగా మైత్రేయికి బ్రహ్మ విద్యను బోధించాడు నువ్వు మోక్షాన్ని పొందుతావు దీంతో చెప్పాడు పైగా కాబట్టి రెండు తాళం చేతులు లేవు ఇక్కడ కర్మాజ్ఞానము నేను ఒకటే తాళం చేవి అదే జ్ఞానం అని తెలుసుకోండి అని ఎంత బాగా చెప్పారు చూడండి తర్వాత చాలామంది అడుగుతారు ఒక అమ్మగారు అడిగారు నాకు మేము శ్రీలం ఓన్నమ శివాయా అనొచ్చా అనొచ్చండి అనొచ్చు ఎందుకంటే కర్మసహితంగా ఏదైనా చేయాలంటే మీకు ఇబ్బంది వస్తుంది కానీ కర్మ సంబంధం లేని చోట మీకు పూర్తి అధికారం ఉంటుంది కర్మ కర్మ కావాలంటే ఏం చేయాలి వెళ్ళి మీ భర్తను కూడా మీరు ప్రేరే ప్రేరేపించి మీ భర్తతో కలిసి చేయాలి కాదని ఇప్పుడు ఎవరికి దంపతి స్నానం చేయాలి మా ఆయన ఒప్పుకోవట్లేదంటే దానికి ఎవడేం చెప్తాడు దానికి ఆయన్ని ఒప్పించాలి కదా ఆయన ఒప్పుకున్నారు మానేరు నేను శివుని ఆరాధించదలుచుకున్నాను ఏం అభ్యంతరమే ఉంది వచ్చి ఆరాధించవచ్చు కాబట్టి లోకంలో స్త్రీలు ఈ చెప్పకూడదు ఆ చెప్పకూడదు బ్రహ్మ వినకూడదు అని చెప్పేటువంటి కొంతమంది కొంతమంది వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు ఈ రకమైన ఆర్థడాక్స్ సిస్టమ్స్ నడుస్తూ ఉంటాయి అని మనం ఏం చెప్తాం దాంట్లో శాస్త్రమే ఉండదు శాస్త్రమే యొక్క ఉండదు యుక్తి ఉండదు ఒక స్వచ్ఛమైన మనసుతో ఆలోచించే సందర్భం ఉండదు ఏదో ఒక గతాలు వెతుకోవాలి ఒక హాని ఎప్పటి నుంచి వాళ్ళు వస్తుంది అన్నాడు మా ముత్తాతల్లా అన్నాడు అనే ఇంకా వేరే ఏ ఉండదు దానిని కాదని మనం అంటే మన మనం ఎంతటి వెళ్ళమో మనం అల్పులం ఒంటరిగా వాళ్ళము వాళ్ళేమో పెద్ద పెద్ద ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అండ్ ఆర్గనైజ్డ్ రిలిజియన్స్తో ఉన్నవాళ్ళు మన మాట ఎవడు వింటాడు ఇప్పుడు మన మాట వినలేదని బెంగ కూడా ఏమీ లేదు కాబట్టి అది సమాజం అలా నడుస్తూ ఆ విధంగా చెప్పి వాళ్ళు తెలిసి చెప్పిన మాట కాదు విచారణ చేసి తెలిసి చెప్పిన మాట కాదు ఏదో వాళ్ళు వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారని చూసి అలాగంటే భ్రాంతి మార్గమే తప్ప సత్యమైన లేదు కాబట్టి స్త్రీలు పురుషులు వలే స్వతంత్రంగా భక్తిని జ్ఞానాన్ని వాళ్ళు పరిశుభ్ర చేయవచ్చు స్వతంత్రంగా భర్తకి అక్కర్లేకపోయినా భార్య స్వతంత్రంగా చేయవచ్చు అంటే భర్తను వదిలిపెట్టి చేయాల్సిన అవసరం ఏమి లేదు భర్తతో కలిసి ప్రేమగా ఉంటూనే సామరస్యంతో ఉంటూనే ఈ స్వతంత్రంగా భక్తిని జ్ఞానాన్ని పరిశుభ్ర చేయవచ్చు చాలామంది స్త్రీలు అలా చేశారు చేసుకున్నారు కూడా భర్తతోడు ఉండాలి అంటే ఇదిగో ఈ సజ్జనా వ్రతం చేయాలన్నా లేకపోతే ఏదైనా యజ్ఞం చేయాలన్నా లేకపోతే దంపతి సమారాధన దంపతి పూజ చేయాలన్నా అలాంటి వాటికి అవసరం పడతాడు భర్త కర్మకు అవసరం పడతాడు కర్మ పర్వాలేదనుకుంటే చేయొచ్చు అది సంగతి ఎనీవే అది సెకండరీ ఇక కాబట్టి మనకి తెలిసిపోయింది ఏమిటి కర్మ సాధనము లేకుండానే కర్మ సాధన రహితాయై సాధన బ్రహ్మమిచ్చ మోక్షం అనిచ్చు ఒక లింగం రెండో లింగం పూర్తయింది మూడో లింగం ఏంటంటే విత్త నిందావచనా అని వస్తుంది ఇంకొక లింగం ఇప్పుడు కర్మ చేయాలంటే డబ్బు ఉండాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేస్తే మోక్షం వస్తుంది అని సపోజ్ మాటవలసింది దృష్టాంతం మంచి దృష్టాంతం అని చెప్పి అంటే మీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం టికెట్టు పాతికి వేలు ఏ పోనీ ఎలాగో అలాగ అప్పో సొప్పో చేసి పాతికి వేలు పట్టుకొస్తామో అంటే అది ఓపెన్గా టిక్కెట్లు ఇవ్వట్లేదు అయిపోయాయి పోనీ కొంత వెయిట్ చేద్దామంటే మీ వయస్సు అంత డెబ్బై పంతొమ్మిది వందల ముప్పైలో మీకు టిక్కెట్ రెండు వేల ముప్పైలో ఏమో అంతవరకు నేను జీవించి ఉంటానో ఏ కళ్యాణం చేయించాలంటే భార్య భర్త ఇద్దరు కలిసి చేయించాలంటే నేను నా భార్య ఇద్దరు కలిసి అంతవరకు జీవించి ఉంటామో ఒకవేళ జీవించుకున్నా ఆరోగ్యం ఎలా ఉంటుందో కాబట్టి ఏదో నెల రోజులు పదిహేను రోజులు అయితే పర్వాలేదు కానీ పంతొమ్మిది రెండు వేల ముప్పై అంటే ఎక్కడ గుర్తుంది అయితే లంచం ఇస్తే దొరుకుతుంది టిక్కెట్ ఎంత ఇవాళ లంచం ఓ లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఓ లక్ష రూపాయలు ఇచ్చి టిక్కెట్టు కొని కళ్యాణం చేయిస్తే మోక్షం వచ్చును అంటే ఇప్పుడు ఆ మోక్షం ఎవాళ్ళకి వస్తుంది డబ్బు బాగా ఉండి రాజకీయ అధికారము ప్రాపకం ఉన్న వాళ్ళకి వస్తుంది మోక్షం పేదవాళ్ళకి అంత డబ్బు లేని వాళ్ళకి రాజకీయ అధికారం లేని వాళ్ళకి మోక్షం భారత కదా ఇంకో మాట చెప్తున్నా అర్థం అనర్థం భావయ్య నిత్యం సంపద అనేది మోక్షానికి ఆటంకమే కానీ సహకారి కాదు అన్నారు ఇప్పుడు చెప్పండి ఈ వాక్యాన్ని బట్టి మోక్షానికి కర్మ అవసరమా కదా మీరు చెప్పండి ేం తెలిసింది కర్మ మోక్షానికి అవసరం కాదు ఎందుకంటే కర్మ ఏ కొంచెం అవసరమైనా విత్తాన్ని నిందించరాదు డబ్బు అక్కర్లేదని అన్నాడంటే కర్మ అక్కర్లేదని అన్నట్లే ఎందుకంటే డబ్బుకి కర్మకి లెంకే డబ్బు ఉంటే కర్మ ఉంది డబ్బు లేకపోతే కర్మ ఇప్పుడు ఈ చందాలు వసూలు చేయడానికి వస్తారు ఎందుకు వస్తున్నారంటారు వాళ్ళందరూ చందాకి దేవాలయం కడతాం చందా ఇవ్వండి అని వస్తారు మీరు కట్టండి దేవాలయం మీరు కట్టాలనుకున్నారు కానీ నేను కట్టాలనుకోలేదు కదా మీరు కట్టండి దేవాలయం కట్టాలని అనుకున్నానే కానీ డబ్బు నా దగ్గర లేదండి మీకు కొద్దిగా కాబట్టి కర్మ చేయాలంటే డబ్బున్నారు సపోజ్ మీరు ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే డబ్బు అక్కర్లేదు అంటే అర్థం ఏంటండి అంటే అర్థం నీకేమర్థమైంది అంటే కర్మ సాధనము కాదు నువ్వు తెలియలేదండి చెప్పకనే చెప్పినట్లయిందిగా విత్త నిందా వచన అక్కడ యాజ్ఞవల్క్యుడు మైత్రేయ సంవాదంలో అంటాడు విత్తాన్ని విత్తం వల్ల ఏమీ ఉపకారం లేదు సుమా అంటాడు ఆవిడ అడుగుతుంది ఈ సొమ్మంతా ఉంది కదా ఈ సొమ్మంతా నన్ను నాకో సగం అంటున్నావు పొను వేదన పొను వాటా తీసుకుంటావా అంటే నాకు వాటా అక్కర్లేదు ఎందుకని పోని నీవు కూడా బ్రహ్మజ్ఞానంతో పాటుగా విత్తం ఉపకరిస్తున్నా ఉపయోగించు నాకక్కర్లే మరి అయితే కర్మకి విత్త సాధ్యమైన కర్మకి అసలే ప్రవేశం లేదనమాట బ్రహ్మజ్ఞానులు అంటే అవునంటాడ కాబట్టి ఈ విధంగా విత్త నింద నిందంటే తిట్టేడని కాదు నిరసించ విత్తము సాధనము కాదని త్రోషిచ్చినాడు కనుక దానిని బట్టి కూడా బ్రహ్మజ్ఞానము కేవలము అంటే సాధన నిరపేక్షంగా మోక్షహేతువు అని మనకి స్పష్టమవుతున్నది ఎదిహి అమృతత్వసాధనం కర్మ సత్తసాధ్యం పాంతం కర్మ ఇది తన్నివచనం అనిష్టం సత్ ఇప్పుడు నేను పాఠమంతా ఈ విత్తము సంపద అంతా కూడా అనర్థము సంపద వల్ల బంధమే తప్ప ఏమీ లాభం లేదు అని గని రెండవసేపు పాఠం చెప్పి పాఠమైపోయిన వెంటనే చూడండి ఈ కార్యక్రమోత్సవాన్ని మీరందరూ గట్టిగా చందాలివ్వండి అని అడిగాను అనుకోండి అది వైరుధ్యం వచ్చే లేదు సో ఆ ఒకవేళ కర్మ కూడా మోక్షానికి కొంత సపోర్ట్గా ఉంటుందన్నా లేక కర్మ వల్లనే మోక్షం వచ్చేస్తుందన్నా ఇన్ ఎనీ కేసు కేస్ కర్మ సంబంధం ఉంది అంటే అప్పుడు పాంతం కర్మ విత్త సాధ్యం ఎప్పుడు కూడా ఐదు ఇంటితో చేసే కర్మ మనం చూసాం ఈ పాంత కర్మకి విత్తం ఉండాలి యజ్ఞం చేయాలంటే విత్తం ఉండాలంటే మీరు తీర్థయాత్ర చేయాలి కాశీ యాత్ర చేయాలంటే ముందేం చూసుకోవాలన్నాయి విత్తం చూసుకోవాలి విత్తం ఉంటే ఇంట్లో టికెట్ కొనుక్కోవచ్చు విత్తం ఉండాలి కాశీలో దిగ్గానే పురోహితుడు వచ్చి మిమ్మల్ని రైల్వే స్టేషన్లో కలుసుకుంటాడు మీ దగ్గర విత్త ఉండాలి ఎట్టి మీరు బాగా డబ్బు ఒక పదివేల రూపాయలు క్రెడిట్కి ఆన్లైన్ మీరు పే చేసేస్తే మిమ్మల్ని రైల్వే స్టేషన్లో పురోహితుడు రిసీవ్ చేసుకుంటాడు మిమ్మల్ని హోటల్ రూమ్కి తీసుకెళ్తాడు దేవాలయానికి తీసుకెళ్తాడు గంగకి తీసుకెళ్తాడు అన్ని కర్మలు చేపిస్తాడు డబ్బు ఉండాలి ఊరికి ముందు ఈ డబ్బు అంతా కూడా వ్యర్థము డబ్బులు వదిలిపెడితే కానీ మోక్షం రాదు అని చెప్పేసి మీరేమో డిక్లేర్ చేసి కూర్చునే తర్వాత కర్మ అవసరం అంటే అక్కడి నుంచి వస్తుంది పాంగితం కర్మ కాబట్టి పాంగిత కర్మ చేతులుచుకున్నవాడు అయితే ఓ మహాత్ములు ఉండేవాడు ఆయన భటిగోవింద శ్లోకాలు వ్యాఖ్యానం చేసుకున్నారు అర్థం అనర్థం భావ్యనిచ్చిన దగ్గరికి వచ్చారు వచ్చి ఆయన ఏమైనా మొదలుపెట్టారంటే డబ్బులు చూశారా ఇది అనర్థం అంటే దానివల్ల ఆపద వస్తుంది కష్టం వస్తుంది అలా అనుకోదు మీరు డబ్బు ఉంటే లాభం వస్తుందా చెప్పండి మీరు అని అడిగారు అడిగితే లాభం వస్తుందని చెప్పండి మరి ఏమని చెప్తారు ఇప్పుడు ఉళ్ళు వాళ్ళందరికీ పోగేసి వద్దు మందుని కూర్చోపెట్టి డబ్బు ఉంటే మీకు మీరు కోక్ తాగే టిఫిన్ తినాలనుకున్నారు డబ్బు ఉంటే ఉపయోగమా డబ్బు లేకుంటే ఉపయోగమా అని అడిగారు అనుకోండి ఏమని చెప్తారు మీరు డబ్బు ఉంటే ఉపయోగం చెప్తారు ఆ రకంగా రెండు మూడు ప్రశ్నలు అడిగి వాళ్ళందరి చేత డబ్బు ఉంటేనే ఉపయోగం చెప్పించి అప్పుడు ఈ శ్లోకం మళ్ళీ అర్థం అనర్థం భావయ్య ఇప్పుడు వీళ్ళందరూ చక్కగా నిర్ధారణకు వచ్చేశారు ఏమని డబ్బు ఉంటే కానీ ఏ పని అవదు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా డబ్బు ఉండాలి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలండి దర్శనం వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం ఆయన కలియుగ దైవం కలియుగంలో మనకి మోక్షం కావాలన్నా భోగాలు కావాలన్నా ఏం కావాలన్నా ఆయనే దైవం మీరు డబ్బు ఒకరు పారాయండి అంటే ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు ఆయన దర్శనం కావాలంటే డబ్బుతోటి శుభ ప్రారంభం డబ్బుతోటి కాబట్టి కాబట్టి విత్త నింద ఆయన ఏం చేశారు అర్థం అనర్థం భావ్యం ఇచ్చి అని చెప్తో అనర్థం అంటే అది హానికరం అనే అర్థం కాదు అనే అర్థం దానికి అనర్థానికి హానికరం అనే అర్థం అబ్బే అబ్బాయి హానికరం అర్థం కాదు అంటే మరి వాళ్ళే వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తున్నారు తెలియకల్లా చెప్పడం ఏమిటంటే ఆ పదానికి అది అది కాదు దాన్ని చెప్పాల్సిన విధానం అది కాదు మరి ఏమిటంటే డబ్బు మనం పెట్టుకోవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు పోగు చేసుకోవచ్చు చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్లోనూ సెక్యూరిటీలోనూ దాచుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ దాని మీద ఆసక్తి పెట్టుకోకూడదు అని చెప్తున్నారు ఎలా ఉంది ఇది ఆ కంబట్లో భోజనం చేయొచ్చు కానీ వింట్రుకలు మాత్రం రాకుండా చూసుకోవాలంటే ఎక్కడ కూడా ఏదో ఒక ఒక సామెత తెలుగులో అలాంటి సామెత కూడా కాబట్టి విత్త నిందావచనము గలదు అర్థం అనర్థం భావయ నాస్తి తత సుఖలేశ సత్యం అది విత్తనింద ఉన్నది ఇక్కడ కూడా విత్తనందని చేయబోతున్నారా విత్తనిందని చేస్తున్నారంటే పాంతకర్మకు జ్ఞానంలో ప్రవేశం లేదు అని స్పష్టమైపోయింది లేకపోతే ఆయన ఏమంటున్నారంటే నెగిటివ్గా చెప్తున్నారు ఒకవేళ పాంతకర్మకి జ్ఞానంలో ప్రవేశం ఉన్న పక్షంలో విత్తనందను చేయుట తెలివితేటలైన పని కాపుళ్ళును అనిష్కనుష్య అంటే ఏది చేయకూడదో అది చేసినట్టు అవుతుంది కాబట్టే పాఠం చెప్పేప్పుడు కూడా కొంత రకమైన శాస్త్రములందరి ప్రేమ శ్రద్ధ ఉండడము తర్వాత కొంత ఆనెస్ట్గా చెప్పడము ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒకప్పుడు ఆనెస్టీ కొంచెం తక్కువైందంటే ఏదేదో చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ విత్త నిందావచనము రాబోతోంది పాంత కర్మకి ప్రవేశము లేదని మనకి స్పష్టమైపోయింది ఆ విత్తనిందావచనాన్ని బట్టి ఎది తూ పరితిథ్యాజయిషితం కర్మ తథోయుక్త తత్సాధన కర్మని పట్టుకున్న అవసరము అంటే కర్మ సాధనాలని నిరసించరాదు ఇప్పుడు నేను క్లాసులో పాఠం చెప్తా ఈ కార్లు ఈ డ్రైవర్లు ఇవన్నీ వేస్టండి ఇవేం ఉండకూడదు అని పాఠం చెప్పి క్లాస్ అయిన వెంటనే ఇదన్నీ కారేది నన్ను కూర్చోబెట్టి తీసుకెళ్ళండి అంటే ఇది సందర్భంగా ఉండదు కర్మని మీరు కర్మ సాధనములను నిందించి నింద అయిపోయిన తర్వాత అదే పది నిమిషాల క్రితమే కర్మ సాధనాల్ని నిందించేమే అని విస్మరించి కొంతమంది అలా ఉంటారు అతి తెలివి ఆ తెలివితేటలు అనుకోవాలో తెలివి తక్కువ ఉనుకోవాలో తెలీదు పది నిమిషాల క్రితం కర్మ సాధనాలను నిందించి పది నిమిషాలు అయిపోయిన తర్వాత రెండర్దా మీరందరూ మీరందరూ చందాలు వేయండి మంచి కర్మ చేద్దాము అంటే అది స్వవచన విరోధం అయిపోలేదు కాబట్టి అలా కాకుండా చూడు ఈ కామ్యకర్మలని పరిత్యాగం చేస్తే కానీ అసలు నువ్వు అడుగు ముందు వేయలేవు అని మీ చేత కామ్యకర్మ త్యాగం చేయించబోరినప్పుడు విత్త నింద చేయటం సరైన పద్ధతి ఇక్కడ ఆయన సాధన నింద చేసేనాడు కనుక సాధనమంటే విత్తం విత్త నింద విత్తము అంటే ధనం సో విత్త నింద చేసినాడు కర్మ సాధ కర్మకు విత్తమే సాధనము కనుక దాన్ని బట్టి ఏం తెలిసిందంటే కర్మలను విడిచిపెట్టుటయే కమ్మ కర్మలున్నాయి విడిచిపెట్టుటయే కర్తవ్యము అని మనకి తెలిసిపోతుంది కర్మాధికార జాగ్రత్తగా చెప్తున్నారు కానీ కర్మాధికార నిమిత్త వర్ణాశ్రమాది ప్రత్యయోపమర్దాఖ్యా బ్రహ్మతం పరాదాత్ క్షత్రంతం పరాదాత్ ఇదినా చూడండి వేదము ఆ కర్మకాండలో ఈ వర్ణాల గురించి మాట్లాడింది బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము అని మాట్లాడింది ఆ మాట్లాడటంలో అభిప్రాయం ఏమిటంటే సమాజాన్ని మొక్కలు చేయడం అభిప్రాయం కాదు సరే ఆ కారణంగా సమాజం మొక్కలైంది అంటే మహాత్మా గాంధీ గారేమో స్వాతంత్రం తీసుకొచ్చారు స్వాతంత్ర్యం వచ్చాక మీరు అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టేసుకుంటూ ఉండండి అందుకోసం తీసుకొచ్చారా కోసం తీసుకురాలేదు కదా మరి ఇప్పుడు వీళ్ళందరూ ఒక కొట్టేసుకుంటారంటే దానికి మహాత్మా గాంధీ గారిని తప్పు పట్టకూడదు కదా ఆయన వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారని స్వాతంత్రాన్ని అందించారు అలాగే శృతి కూడా నాలుగు వర్ణములు ఎందుకు చెప్పిందంటే స్వభావాన్ని బట్టి వీళ్ళు స్వభావ ప్రభవైర్ గుణై సో గుణకర్మలు స్వభావాన్ని బట్టి ఉంటాయి కనుక ఈ నాలుగు విభాగాలుగా క్లాసిఫికేషన్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు డివిజన్ ఆఫ్ పీపుల్ కాదు డివిజన్ ఆఫ్ లేబర్ డివిజన్ ఆఫ్ పీపుల్ కింద మారిపోయింది అది డివిజన్ ఆఫ్ లేబర్లో తప్పేళ్ళు ఇప్పుడు ఏదైనా మన అందరం కలిసి ఏదైనా ఒక ఉత్సవం క్యారివర్సరీ అది చేస్తూ ఉంటాం ఇక్కడ క్లాసులు అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వడ్డిస్తారు కొంతమంది కూర్చుంటారు వాళ్ళు ఈ పని చేస్తారు అందరూ కలిసి చెరువు పని చేసుకుంటారు కదా దాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ కొంతమంది మేము కూర్చుంటాం కదలము చేసి వాళ్ళు చేయాలి కూర్చుని వాళ్ళు కూర్చుండాలి అంటే కష్టమైపోతుంది కాబట్టి సమాజంలో నువ్వు బ్రాహ్మణుడవు అని ఒక నాభేయం పెట్టండి నువ్వు వాడు ఏం చేయాలి వైదిక కర్మలను చేసుకోకూర్చోవాలి నేను బ్రాహ్మణుడను అనే అభిమానము ఉన్నంత వైదిక కర్మలను చేయవలను నేను క్షత్రియుడను అనే అభిమానమున్నంత వరకు సమాజ రక్షణ కార్యాన్ని చేయవలను వైశ్యుడను అనే అభిమానం ఉన్నంత ఆ గోరక్ష కృషి వాణిజ్యము కృషి అంటే వ్యవసాయం ఇది చేస్తూ ఉండవలను నేను శూద్రుడను అనే అభిమానం ఉన్నంత వరకు సేవాది కార్యము ఫిజికల్ లేబర్ చేస్తూ ఉండవలను అని అలా పెట్టారు ఆ అభిమాన పురస్సరంగా వచ్చే ఆ కర్మలు జ్ఞానం దగ్గరికి వచ్చాం జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ ఇక్కడ ఏమని బ్రహ్మతం పరాదాత్ అని రాబోతోంది ఇక్కడే మైత్రీ బ్రాహ్మణులను రాబోతోంది నేను బ్రాహ్మణుడను అని ఎవడైతే అంటాడో వాడు మొత్తం మానవాళిని రెండు ముక్కలు చేసి కూర్చున్నాడు ఇప్పుడు ఏమిటవి ఒకటి బ్రాహ్మణ రెండోది అబ్రాహ్మణ ఇప్పుడు నేను బ్రాహ్మణుడ రోజు మీరు ఎప్పుడైతే అన్నారో మీకు సపోర్ట్గా ఎవళ్ళు ఉండగలుగుతారు బ్రాహ్మణ ఉండగలుగుతారు అబ్రాహ్మణులు మీకేమవుతారు అపోజిషన్ అయ్యి నేను బీజేపీ వాడిని అని మీరంటే మీరు నిలబడి నేను బీజేపీ అని ఒక జెండా బీజేపీ జెండా మీ ఇంటి మీ పెట్టారనుకోండి సపోజ్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు సరే వీడు మనవాడు కాదురా అని అనుకుంటారా అనుకోరా సో ఆ విధంగా నేను క్షత్రియుడను అని నువ్వు ఎప్పుడైతే అన్నావో క్షత్రియులు కాని వారందరూ కూడా నీ దృష్టిలోనే విడిపోయి అవతల వైపు నీ దృష్టిలో వాళ్ళేదో చేస్తారనకాలి వీడి దృష్టిలో క్షత్రియులు కాని వాళ్ళందరూ కూడా ఆపోజిట్ గ్రూప్లో పడిపోతాయి ఈ విధంగా నీవు హ్యుమానిటీని మానవాళిని క్షత్రియ అక్షత్రియ అని రెండు విభాగాలు ఎప్పుడైతే చేసేవో సర్వం కల్విదం బ్రహ్మ అనే జ్ఞానానికి అది ఆచరికము కాబట్టి జ్ఞానం లభించదు నీకు నెంబర్ వన్ నెంబర్ టూ మీ మనస్సులో ఈ విరోధము వచ్చిపోతుంది విరోధం అంటే కాన్ఫ్లిక్ట్ ఘర్షణ వస్తుంది ఏముందనే దీంట్లో ఘర్షణ ఉందంటే చూడండి మీ నేను బీజేపీ వాడిని అంటే వెంటనే ఘర్షణ వస్తుందా కదా వెంటనే కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఏదో చేస్తారని కాదు మీ హృదయంలో ఘర్షణ వచ్చేస్తున్నారు కదా వెంటనే ఎవరి ఘర్షణ వస్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు చేతగాది వాళ్ళు అని మీరు అనేసుకుంటారు దాంతో కాంగ్రెస్ వాళ్ళకి మనం వ్యతిరేకము మీరు అనేసుకుంటారు దాంతో మీ మనస్సులో ఘర్షణ వచ్చేస్తుంది మనిషి ఇటువంటి ఘర్షణల్ని నిర్మాణం చేసుకుని జీవిస్తూ ఉంటాడు ఘర్షణ వాతావరణంలో మనిషి గతుతో ఉంటుంది ఇది మానవుల యొక్క లక్షణం వల్ల ఉంటుంది ఇదంతా చెప్పబోతున్నారు కాబట్టి కర్మ అనేది కేవలము వర్ణాభిమానాన్ని పురస్కరించుకుని నిర్దేశించబడింది నీవు బ్రాహ్మణ వర్ణాభిమానము గలవాడవైనచో ఈ పాండిత కర్మను చేయును అని అక్కడ ఆ విధంగా క్షత్రియ అభిమానం గలవాడు ఆ పాంక్ష కర్మని చేయక్కర్లేదు వాడు చేయాల్సిన కర్మ ఇంకొకటి ఉంటుంది వాడు గవర్నెన్సు ప్రొటెక్ట్ చేయటం రక్షణ ఇలాంటివి క్షత్రియుడు చేయాలి బ్రాహ్మణు రక్షిస్తాడు ఇప్పుడు చాణక్యుడు శాస్త్రాన్ని బోధిస్తాడు చంద్రగుప్తుడు రక్షిస్తాడు ఎందుకంటే ఇతను బ్రాహ్మణ కర్మ అతను క్షత్రియ కర్మ చేస్తున్నాడు ఆఖరికి ఏమైందో తెలిసినా చాణక్యుడు రిజైన్ చేశాడు రిజైన్ చేస్తే రాక్షసామర్థ్యుడు ఆ స్థానంలోకి వచ్చాడు అప్పుడు ఇంకా చాణక్యుడు బ్రాహ్మణ కర్మ ఏం చేయక్కర్లా ఆయన సన్యాసం గుర్తుకుని అవ్వలేకపోయాడు చంద్రగుప్తుడు సన్యాసం తీసుకున్నాడు చంద్రగుప్తుడు సన్యాసించాడు మౌర్య చంద్రగుప్తుడు అతని కొడుకు సముద్రగుప్తుడు ఎవరికో రాజ్యం అప్పచెప్పేసి అతను సన్యాసం తీసుకుని బౌద్ధ సన్యాసిగా బ్రతికాడు బౌద్ధ సన్యాసి అయిన తర్వాత మళ్ళీ ఇంకా శత్రువులు రాజ్యము ప్రొటెక్షన్ అదే ఉండదు కాబట్టి వర్ణాభిమానాన్ని పురస్కరించుకుని చేసే కర్మ ఒకవైపు వర్ణాభిమానాలకు అతీతమైన సర్వాత్మభావము మరోవైపు ఉన్నట్టుగా మనకి మంత్రం చెప్తూ ఉంటే నువ్వు ఈ కర్మ జ్ఞానానికి సపోర్తిస్తుందని ఎలా కుదురుగుతున్నాయా విరోధం వచ్చి విరోధం కనబడటం లేదా ఇప్పుడు చూడండి ఆ వాక్యం కర్మాధికార నిమిత్త వర్ణాశ్రమాది ఉపమర్దాచ ఆ ప్రత్యయం ప్రత్యయం అంటే థాట్ ఐడెంటిఫికేషన్ ఇట్ ఈస్ ది థాట్ ను నేను బ్రాహ్మణుడను అంటే వాడి బ్రాహ్మణత్వం యొక్క మూలంలో ఏముంది థాట్ ఉంది థాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ థాట్ క్రియేట్స్ క్యాస్ట్ థాట్ ఆ థాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రి రేస్ అండ్ రెలిజియన్ థాట్ ఈస్ ది ఆరిజిన్ శంకరం చూడండి ఎంత బాగా కాబట్టి నేను ఫలానా వర్ణము వాడను అనే థాట్ ఉన్నది ఏమంటే ఇప్పుడు సన్యాసంలో ఏమిటవుతుందంటే ఆ థాట్ని నిరాకరిస్తారు ప్రత్యయ ఉపమర్ద కాబట్టి మర్ణాభిమానము అనే థాట్ ఆ మానసికమైన సంస్కారాన్ని ప్రత్యేకమైన సంస్కారము దానిని త్రోసిపుచ్చుతారు తర్వాత ఆశ్రమ సంస్కారం ఉంటుంది దానిని కూడా త్రోసిపుచ్చుతారు నేను గ్రహస్థురాను వీళ్ళు నాది ఈ అమ్మాయి నా ఈ వ్యక్తి ఈ లేడీ నా భార్య ఈ కుర్రాడు నా కొడుకు ఇది గృహస్థ సంస్కారం ఆ సంస్కారం వల్ల మనిషి పడే పాటలు ఇండి మీకు మనిషి ఎంతసేపటికి అదే సంస్కారంలో గట్టిగా బంధింపబడి ఉంటాడు అంచేతనేవాడికి జగత్తంతా కూడా తనకంటే భిన్నంగా ఉన్నట్టు గోచరిస్తుంది ఎందువల్ల ఈ సంస్కారంలో తనని తాను కట్టివేసుకుంటాడు దొరుక అది ఆశ్రమ సంస్కారం దానిని నిరాకరిస్తున్నాడు సన్యాసంలో దానిని కూడా తిరస్కరిస్తున్నారు వర్ణాశ్రమ సంస్కారాలను తిరస్కరించాక ఇంకా వర్ణ కర్మలే ఉంటాయి ఆశ్రమ కర్మలే ఉంటాయి ఎందుకంటే సంస్కారాన్ని బట్టి కర్మ ఉంటుంది కనుక వర్ణాశ్రమ తిరస్కారాన్ని ఇక్కడ వర్ణాశ్రమ సంస్కార తిరస్కారాన్ని ప్రత్యయ ఉపమర్దాచ్య అది కూడా ఇక్కడ తిరస్కరించబోతున్నారు ఉపమర్ద అంటే ప్రతిషేధ నిరాకరించబోతున్నారు ఆ నిరాకరించే పద్ధతి ఎలా ఉందంటే బ్రహ్మతం పరాదాత్ నక్షత్రంతం పరాదాత్ ఇత్యాదిన ఆ మంత్రాలు ఉన్నాయి రాబోతాయి పరాదాత్ అంటే శపేత్త నక్షత్రశ అని ఇప్పుడు సపోజ్ మీరు మీరేమన్నా అనండి ఇలా అనండి మేము క్షత్రియులు మేము క్షత్రియులు మేం క్షత్రియులు మూడు సార్లు అన్నారనుకోండి అంటే అవి సభలోకి వెళ్ళాలన్నారనుకోండి లేదా జన సముదాయంలో ఆ జన సముదాయంలో ఒక తుంటారు వాడు అన్నాడు ఊరికే క్షత్రియులం క్షత్రియులు అని అలాగే అరుస్తావేవా నువ్వు ఏదైనా ఎప్పుడైనా కత్తి కొట్టుకుని యుద్ధం చేశావా నీ మొహమే అన్నానా అని అడుగుంటాడు అయితే వీడు వేల సో ఆ విధంగా నేను క్షత్రియుడిని మీకు మీరు డిక్లేర్ చేసుకుంటే క్షత్రియుడు కాని వాళ్ళతోటి మీకు ఘర్షణ నిర్మాణం అవుతుంది కదా అలాగే మేము సన్యాసలం మేము సన్యాసం కొంచెం కాఫీ తెచ్చిపెట్టండి అని అడిగాను అనుకోండి మరి ఊరికే అస్తమం సన్యాసంలో సన్యాసం అంటారు కదా సన్యాసులు మరి కాఫీ తాగచ్చా అని అడుగుతాడు ఎవడు అందరూ అడగడం అందరూ కాఫీ తీసుకొచ్చే ఇస్తారు అవడం అప్పుడు అడుగుతాడు కాబట్టి ఊరికే పదిసార్లు సన్యాసనం సన్యాసం అని రొమ్ము విరుచుకోకపోవడమే మంచిది వాడు టీవీ వాడు అడిగాడు టీవీ వాడు అడిగాడు వీడు ఒక షాప్ ఉంది ఈ షాప్ చిత్రమైన షాప్ ఆ షాపు పేరు ఏమిటంటే కంద మూల విక్రహా హై అది షాపు పేరు కంద మూలములు అమ్మబడురు ఉజ్జయినిలో ఉజ్జయినిలో షాప్ అది కంద మూలములు అమ్మబడురు ఏమంటే ఈ టీవీ వాడు వేసేసేటండి వాడి దగ్గరికి వెళ్ళాడు ఈ మైక్ పట్టుకుని రకాల కెమెరా వాడు ఉంటాడు మీరు మైక్ మైక్ మ్యాన్ నీవు కందమూలాలు వ్యాపారం బాగా సాగుతున్నా బాగానే సాగుతుంది ఎక్కడి నుంచి పట్టుకొస్తాయి కందమూలాలు అడవి ఉజ్జయిని సమీపంలో అడవిల్లో దొరుకుతాయి మాకు కందాలు మూలాలు అనేక రకాల కందాలంటే దుంపలు మూలాలంటే బ్రేళ్ళు ఇవన్నీ మేము తీసుకొస్తాం నీకు కస్టమర్స్ ఉంటారా ఉంటారు మీ దగ్గరికి కందమూలాలు కొనడానికి సన్యాసులు ఎవరైనా వస్తారా అని అడిగారు అదే సన్యాసులు ఎవరు ఎవరు అంటే గ్రహస్థులే కొంటారు అది ఇంటర్వ్యూ అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే వీడు కామెంట్ ఈతను చెప్పిన దాన్ని బట్టి సన్యాసుల వాళ్ళు కన్నమూల ఫలాలు తింటలేదని సన్యాసులందరూ శుభ్రంగా ఆవకాయలు అవి వేసుకుని బొబ్బట్లో వేసుకుని శుభ్రంగా గృహస్థులు చేసే భోజనాలు ఏ గృహస్థులే కన్నమూల ఫలాలు తింటున్నారని స్పష్టమవుతోంది ఇది టీవీ నైన్ వార్తకి నేను ఫలానా శుభారావు మాట్లాడుతున్నారు వార్త ఎలా చెప్పాడు చూడండి ఎంత తిరిగితే చూడండి వాడి వార్త మన టీవీ ఛానల్స్ ఇలాగే ఉన్నారు అందుచేతనే ఈ మహాత్ములు టీవీ ఈ సన్యాసులు వీళ్ళు ఊరికే పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టేసి ఊరికే రొమ్ము విరుచుకునే మేము సన్యాసం సన్యాసం వాడు కాలు అడుగు నుంచి తివాచి లాగేసి కింద పారం ప్రమాదం లేకపోలేదు అలా చాలాసార్లు అవుతోంది కాబట్టి ఆశ్రమ ప్రత్యయము అంత గట్టిగా అక్కర్లేదు సర్వం కల్విదం బ్రహ్మాన్ని తెలుసుకోవాల్సిన వాడు నేను సన్యాసిని నేను సన్యాసిని అంటుంటే ఎవరో హో లేట్ అడుగుతారు అయ్యా మీరు సన్యాసిని సన్యాసులను ఇప్పటికి నాలుగు సార్లు అన్నారు మరి మీరు కారులో వచ్చారు కారులో వెళ్ళారు కదా మరి సన్యాసులు కారు ఎక్కొచ్చున్నా అని అడుగుతాడు అడిగితే వీడికి పచ్చి వెలక్క గొత్తులో పడ్డట్టు అవుతున్నాడు వీడు ఏదో వాడాలని చెప్తాడు ఎక్కొచ్చును కూడా కారు ఎక్కొచ్చును అంటే ఎలా ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు అడగడం చెప్పడం ఉండకూడదు ఏదో అలాగే నడిచేది నడుస్తూ ఉంటుంది ఎనీవే దాని స్పిరిట్ మీకు అర్థమైంది బ్రహ్మతం పరాగా ఘర్షణ వ్యతిరేకస్తుంది శాపం శపేత్ క్షపే అంటే తడ ఇది నీ బ్రహ్మక్షత్రదీ ఆత్మ ప్రతమర్దే బ్రాహ్మణేన ఇదం కర్తవ్యం క్షత్రియేణ ఇదకర్త విషయాభావాత్మానం ధి విధిహి ఆత్మానం లభతే కాదు నలభతే లభతే అన్నా అక్కడికి తెచ్చుకోవాలి లభతే అనుకున్నారు నా మొట్టమొదటి ఉంటుంది చూసారా అది ఆ గర్భ ముందు పెట్టుకోవాలి లభతే అంటే అంత తలకిందులోకు విధి ఉన్నది ఏమిటంటే విధి బ్రాహ్మణైన ఇదం కర్తవ్యం బ్రాహ్మణుడు ఈ కర్మను చేయవలను బ్రాహ్మణ బృహస్పతి శవేన యజేత అని ఉంది ఒకటే అగ్నిష్టోమేన ఇష్ట బ్రాహ్మణ బృహస్పతి శవేన యజేత అని ఒక వాక్యం ఉంది విధి విధి అంటే మ్యాండేట్ బ్రాహ్మణుడు అగ్నిష్టోమాన్ని చేసి ఆ తర్వాత బృహస్పతి శవాన్ని చేయాలి అక్కడ విచారం ఏమిటంటే బ్రాహ్మణుడు కాకుండా క్షత్రియుడు అనుకోండి బృహస్పతి శవం చేయొచ్చా చేయకూడదు బ్రాహ్మణుడే కానీ అగ్నిష్టోభం చేయలేదు కొన్ని ఇప్పుడు బృహస్పతి శవం చేయించా చేయకూడదు బ్రాహ్మణుడై ఉండాలి అగ్నిష్టోమం చేసిన బ్రాహ్మణుడై ఉంటేనే బృహస్పతి శవానికి అధికారి సో ఆ విధంగా విధి ఉన్నది కదా బ్రాహ్మణైన ఇదం కర్తవ్యం అని ఇప్పుడు వీడియందు నేను బ్రాహ్మణుడను అనే సంస్కారము అప్రత్యయము అథాట్ స్ట్రక్చర్ ఆ సంస్కారం అది చెరిపివేయబడినది చెరిగిపోయింది నేను బ్రాహ్మణుడను అనే ప్రత్యయం చెరిగిపోయింది ఒకసారి బ్రాహ్మణ సమాజం వాళ్ళు నన్ను వచ్చి మీరు అధ్యక్షులుగా ఉండాలని చెప్పారు నేను చెప్పాను మీ ప్రయత్నం మీరు చేయండి అన్ని కులాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుల సంఘాలు పెట్టుకుంటే మీరు మాత్రమే ఎందుకు పెట్టుకోకూడదు మిమ్మల్ని పెట్టుకూడదు అని నేను చెప్పను మీరు అందరితో బట్టి మీరు ఉన్నారని నేను చూసి నిర్లిప్తంగా ఉండిపోతాను కానీ నన్ను అధ్యక్షులుగా ఉండమని మీరు అనద్ధం కాదు మీరు సత్కారం చేస్తాం మీ ప్రేమకు నేను ఎంతయో కృపజ్ఞాను కానీ నన్ను అధ్యక్షులుగా ఉండమని మాత్రం మీరు అన్నద్దు ఎందుకంటే ఆ ప్రత్యయం నాలో లేదు ఆనెస్టీ అనేది ఒకటి ఉండాలి నేను ఆ ప్రత్యయం లేకుండా అక్కడికి వచ్చి కూర్చుని ఉపన్యాసం చెప్పమంటే నేను చెప్పిన ఉపన్యాసం ఎలా ఉంటుందంటే మీ మీ ప్రాజెక్టుకి మీ ప్రయత్నానికి విరుద్ధంగా వాళ్ళకి ఒక రకమైన వైమనస్యాన్ని కలిగించినటువంటి ఇది ఇది ఒక కాన్ఫ్లిక్ట్ ఆ కాన్ఫ్లిక్ట్లో పడకూడదు నేను అప్పుడప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అనుభవిస్తూ ఉంటాను వాళ్ళు ఏవో కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటారు నన్ను కర్మయోగం అంటే ఎవరో చెప్పండి అంటారు కర్మయోగం నువ్వు నీ తెలుసు కాదు ఊరుకోమంటారు నీ కర్మయోగం ఎందుకు ఏ పని పాట నువ్వు ఏదో చేసుకుంటున్నా చూసుకో మధ్యలో కర్మయోగం ఎందుకు నీకు ఆ కర్మయోగం నీకు కొద్దిగా గొప్ప తెలుసు ఊరుకో అక్కడితో నన్ను ఇచ్చి మళ్ళీ కర్మయోగం చెప్పమని ఎందుకు అడుగుతావు అని నేను చెప్పను ఎందుకంటే వాళ్ళకి మనం వైవనస్యం కలిగిస్తాం నేను కర్మయోగం పాఠం చెప్తుంటే వాడు వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు నేనేం చేయాలి ఈ కర్మయోగాన్ని ఓ పది మంది వచ్చి కూర్చున్నారు నేను కర్మయోగం పాఠం చెప్తున్నాను పది మంది వచ్చి కూర్చున్నారు వీళ్ళని చూడగానే నాకు గుండెల్లో రాయపడింది ఇది ఎక్కడ పాఠం రా భగవంతుడు ఎందుకంటే వాళ్ళు కామ్యకర్మల ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు వాళ్ళకి నేనేం కర్మయోగం పాఠం చెప్పను కామ్యకర్మలు చేస్తే కర్మయోగం అవుతుందని చెప్పాలి నేను ఐ డోంట్ వాంట్టు డూ దాట్ సో ఐ ఆల్రెడీ ఫేస్ ఎ కాన్ఫ్లిక్ట్ సో నన్ను ఈ బ్రాహ్మణ సమాజానికి అధ్యక్షుడిగా మీరు పెట్టుకోదండి నేను కాన్ఫ్లిక్ట్లో పడిపోతాను మీకు నా వల్ల ఉపకారం ఉండదు అని నేను సో ఈ కథంతా ఎందుకు చెప్పానంటే బ్రాహ్మణైన ఇదం కర్తవ్యం వాక్యం బ్రాహ్మణుడు ఈ కర్మను చేయవలనోన ఉంది దానికి ఎవడు అర్హుడవుతాడు నేను బ్రాహ్మణుడను అనే ప్రత్యయము గట్టిగా గలవాడు అర్హుడు క్షత్రియుడు ఈ కర్మను చేయవలనోని ఉంది రాజా రాజసూయైన స్వరాజ్యకామో యజేత రాజ్యసూయయాగమును చేయాలి ఎవరు చేయాలి రాజు చేయాలి బ్రాహ్మణుడికి రాజసూయాగ మంత్రాలు అన్నీ వస్తాయి మంత్రం చెప్పాల్సింది వీడేగా నాకు రాజ్యసూయ మంత్రాలన్నీ వచ్చు కాబట్టి నేను రాజ్యసూయయాగం కూడా చేసేస్తాను అని వీడు అనుకోవడం క్షత్రియుడే చేయాలి అది కూడా ఎటువంటి క్షత్రియుడుంటే స్వరాజ్యకామన గల క్షత్రియుడు మాత్రమే చేయాలి సో ఈ విధంగా ఆ వర్ణాభిమానం ఉండాలి ఆశ్రమాభిమానమైనా ఉండాలి తర్వాత కామన ఉండాలి ఇన్ని ఉంటే ఆ కర్మని వాడు చేసుకోవాల్సి ఉంటుంది అదేమీ లేకుండగా వీడికి నేను బ్ర బ్రాహ్మణుడను నేను క్షత్రియుడను అనే ప్రత్యయమును వీడు తిరస్కరించి పారేశాడు బ్రహ్మక్షత్రాది ఆత్మప్రత్యయ ఉపమర్ధే మీరు ఆత్మస్వరూపులా ఉండండి మీరు బ్రాహ్మణాక్షత్ర మీరు అడుగుతారు సన్యాసానికి ముందు మీరు బ్రాహ్మణాక్షత్రియుని ఏరు ఒక అంటే నేను అన్నాను చూడండి సన్యాసం అంటే అర్థమేమిటి ఈ వర్ణ ఆశ్రమ ఇత్యాది ప్రచయములన్నింటినీ తిరస్కరించుతాయి కదా మరి ఆ ప్రచయాలను తిరస్కరించి సన్యాసం పుచ్చుకున్నాక మళ్ళీ అవే ప్రచయాలని నెత్తిన వేసుకుని ఊరేయకడం న్యాయంగా ఉండదు కదా పొల్లెండి ఒకటి అంటే ఇగో నువ్వు నాకు శాస్త్రం చెప్పకు నేను అడిగిందాని చెప్పు నువ్వు నువ్వు నీ తెలుగుదాట్లన్నీ నాది చూపిస్తావు నేను అడిగిందాన్ని చెప్పు అంటే పొల్లండి నేను బ్రాహ్మణుల కులంలో పుట్టాను అని చెప్పాను కాబట్టి ఆ ప్రత్యయము ఉండకుండగా ఉపమర్దే దానిని తిరస్కరించేసిన తరువాత బ్రాహ్మణేనేదం కర్తవ్యం అనే విధి వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటుందా మిమ్మల్ని స్పృశ్యం సార్ ఆ విధి మీ దగ్గర విధి విధి కాకుండా అయిపోతుంది విధి ఆత్మానం అలభతే ఆ విధికి స్వరూపం లేకుండా అయిపోతుంది ఎందుకంటే ఆ విధి ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే బ్రాహ్మణుడను అనే అభిమానం దగ్గర ఆ విధి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది బ్రాహ్మణుడను అనే అభిమానం ఉండాలి క్షత్రియుడను అనే అభిమానం ఉండాలి అప్పుడు ఆ విధి బాగా పనిచేస్తుంది మేము సన్యాసులం అభిమానం ఉండాలి అభిమానం ఉంటే ఏమంటే సన్యాసులో వెళ్ళాలంటే ఇలా అంటే గముడు పరిగెత్తుగా వెళ్తాడు కాబట్టి అభిమానం ఉన్న చోట విధి పనిచేస్తుంది అభిమానం లేనప్పుడు విధికి తావు ఉండదు కాబట్టి కర్మ జ్ఞానంతోకృతం యూరుషస్ ఉపమర్జి ప్రత్యయ బ్రహ్మక్షత్రదీ ఆత్మవిషయ తయసన్యాసత్ తార్యాం కర్మసాధనా ప్త సన్యాస మంచి వాక్యం ఉంది మీకు వాక్యం చదవగానే తెలిసిపోవాలి అంటే సంస్కృతం కొంత పరిచయం ఉన్నట్లయితే తెలిసిపోతుంది కూడా ఇప్పుడు ఒక ఒక పురుషుడు ఉన్నాడు ఓ వ్యక్తి ఒక మనిషి ఉన్నాడు ఎస్యవ పురుషస్య వాడికి ఆత్మవిషయ ప్రత్యయ నేను అనే ప్రత్యయం ఆత్మవిషయ ప్రత్యయ అంటే నేను ప్రత్యయం ప్రత్యయము అంటే సంస్కారం నేను అనే అనుభవం నేను అనే అనుభవం ఉంది కదండి అందరికీనా ఆ నేను అనే అనుభవంలో బ్రహ్మ క్షత్ర ఇలాంటివి ఉన్నాయా కొంతమంది అలా ఉంటారండి మేము బ్రాహ్మణ వండి అంటారు అంటే ఆ నేను అనే ప్రత్యయంలో బ్రహ్మ బ్రాహ్మణ అనేది గట్టిగా ఉందని తెలుస్తుంది కదా మేము పంజాబీల వండి అంటాం అంటే నేను అనే ప్రత్యయంలో పంజాబీ అనే ప్రాంతాభిమానం ఉన్నట్టు తెలుస్తుంది కదా వీఆర్ ఇండియన్స్ అంటే నేను అనే ప్రత్యయంలో ఇండియన్నెస్ ఉన్నట్టు తెలుస్తోంది కదా ఇక్కడ ప్రస్తుతంలో ఆత్మవిషయ ప్రత్యయ నేను అనేటువంటి ఆ అనుభవంలో ఆ ప్రత్యయంలో బ్రహ్మక్షత్రాది ఉపమర్జిత నేను బ్రాహ్మణుడను లేదా నేను క్షత్రియుడను అనే ఆ సంస్కారము పుడిచిపెట్టబడినది నిషేధించబడినది సన్యాసం అంటే అదే సన్యాసమయ్యాక ఇంకా బ్రాహ్మణ క్షత్రియా ఏమీ ఉండదు తుడిచిపెట్టబడేది ఇప్పుడు వీడు దేన్ని సన్యసించాడో తెలుసినా తత్ ప్రత్యయ నేను బ్రాహ్మణుడను అనే అభిమానాన్ని సన్యసించినాడు సన్యాస నేను గృహస్థుడను అనే అభిమానం ఇప్పుడు అభిమానమే వీడు ఎక్కడ నిలబడతాడు ఆవిడ ఎక్కడ నిలబడుతుంది ఆవిడ వీడికేసి దూరం నుంచి చూస్తుంది వీడు ఆమెకేసి దూరం నుంచి చూస్తాడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు కానీ వీడికి అభిమానం ఉంటుంది ఆమె నా భార్య అనే అభిమానం ఉంది వీడు నా భర్త అనే అభిమానం ఆవిడికి ఆ అభిమానము అలాగే నేను బ్రాహ్మణు ఈ అభిమానము ఈ అభిమానాన్ని మీరు ఎప్పుడైతే త్యాగం చేసేస్తున్నారో ఆ ప్రత్యయాన్ని ఎప్పుడైతే సన్యాసం చేస్తున్నారో అప్పుడు కర్మణాం సన్యాస అర్థప్రాప్త మీరు ఆ ప్రత్యయాన్ని పురస్కరించుకుని వచ్చే కర్మలని కూడా సన్యసించినట్లే అయినది మీరు ఉద్యోగానికి రిజైన్ చేస్తే మెడలో ఐడెంటిఫికేషన్ కార్డు ఒకటి ఉంటుంది దాన్ని కూడా మీరు సన్యసించినట్లే ఉద్యోగం చేసిన కారణంగా మీకు కారు ఇచ్చారు ఆ కారు అట్టి పెట్టుకుంటాను అనుకోవడదు ఆ కారు కూడా సన్యసించినట్లే కదా అలాగే నేను గృహస్థుడను నేను బ్రాహ్మణుడను అనే ప్రత్యయ సన్యాసం మీరు ఎప్పుడైతే చేశారో ఆ ప్రత్యయాన్ని పురస్కరించుకుని వచ్చే కర్మలను సన్యసించినట్లే అయినది అర్థప్రాప్త కర్మలను సన్యసించారు అంటే కర్మ సాధనములను కూడా సన్యసించినట్లే అయినది కర్మ సాధనములు అంటే అగ్ని అగ్నిహోత్రము నేతిగిల్ని సంధ్యావనం చేసుకునే ఉద్ధరిణి ఇవన్నీ కర్మ సాధనాలు ఉంటాయి దర్భాసనం ఇలాగ కర్మ సాధనాలు చాలా ఉంటాయి చేసీవాడికి అవన్నీ కూడా సందర్భాల కర్త వీటి అన్నింటినీ కూడా సన్యసించినట్లే అయినది మళ్ళీ వాటి సన్యాసం వేరే ఇంకోటి ఉండదు అవన్నీ సన్యసించినట్లే వీడి సన్యాసం తీసుకుని మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి నా ఐదు వేసులు కాదు ఎక్కడుంది నా సంన్యావందనం పల్లెక్కడు అలా మొదలుపెట్టడి ఇంకా అవన్నీ కూడా సందర్శించినట్లే అవుతుంది ఎందుకంటే ఇక జ్ఞానాంశంలోకి వచ్చేప్పటికీ కర్మకు ప్రమేయము లేదు తస్మాత్ ఆత్మజ్ఞానాంగ సన్యాస విధిత్సయ ఆఖ్యాయిదరతే అక్కడికి ఆఖ్యాయిక దగ్గరికి వచ్చేసాం ఉపోద్ధ్యాత గ్రంథం పూర్తయింది మళ్ళీ వారం కమ్మ చేద్దాం ఓం పూర్ణమస్ పూర్ణమిదం Thank mm -hmm. you.